రాచార్య పద్యం వందే పరంపరాశందేరా బ్రహ్మ పరిసరం అనిరాకరణ సదాత్మనియ ఉపనిషత్తు బ్రహ్మా సంస్ రామోవా ఆచార్యా ్రామాయ దాణోహిత రాణో మాత ప్రాణో అంటే ముఖ్య ప్రాణ అంటే అవాంతర ప్రాణ ఒక దేహానికి మాత్రమే పరిమితమై దేవుల్లో కూడా ఒకే ఒక విశిష్టమైన వ్యాపారాన్ని అనగా నా భైలో ఉండే వ్యాపారాన్ని చేస్తూ ప్రాణ వృత్తి అంత అలాగో అంత మాత్రం అర్థం కాదు ఇక్కడ ప్రాణం చెప్తారు అది కొంత అర్థమైనా లేక పరిష్కమైన అర్థం కాదు ప్రాణమా అంటే ద యూనివర్స్ లవ్ లైఫ్ ఇప్పుడు కూడా ఉపనిషత్తులలో ఈశ్వరుణ్ణి సర్వవ్యాపకమైన ఒక తత్వంగా ఆరాధిస్తా తప్పిస్తే ఒక ఎట్రస్ ఎవరు పెట్టి ఒక ఆకారం పెట్టి ఆయనకు ఒక డ్రస్ వేసి అలంకారం చేసి అలా ప్రతిమా స్థూల విదీనం ఆ స్థాయి లేదు ఈ స్థాయి లేదు ఇక్కడ ఈశ్వరుడు అంటే వాళ్ళు ఎట్రక్టివ్ అలా ఉంటారు విష్ణు ఎవేష్ ఇక్కడ విష్ణు సర్వం అంటే అది వ్యాపకత్వాన్ని చెప్పే పదవే కానీ ఆ యొక్క స్వరూపాన్ని చెప్పే పదం కానీ సర్వము వ్యాపించిందుని చెప్పే కానీ ఇప్పుడు ఈ రూపంగా వ్యాపించిందుని చెప్పలేదు శివ అంటే అది మంగళకరము అలాదిస్తే మీరు కృప శ్లోకాలని చెప్పారే కానీ అక్కడ కూడా స్వప్తమైన చెప్పలేదు ఏ రూపంగా జ్ఞాపించేమని చెప్పలేదు ఆ మాట మీకు ప్రాణహన్ వస్తుంది అంటే ప్రాణము ఇంకా అనువాదము లైఫ్ జీవనము సో ఆ లైఫ్ యూనివర్స్ సకల దినవ్యాపకమైనటువంటి ప్రాణశక్తి నిజానికి ఈనాడు సైంటిస్ట్లు కూడా ఒక నూతన కాలంలో కొత్త సరైన జరవని అనుకున్నారు కానీ క్రమక్రమంగా తెలుసుకున్నారు జరవనేది ఏదీ లేదు సర్వము చేతనమే అని తెలుసుకున్నా ఈ మధ్యన సైంటిస్టులు దీని బాగా స్టడీ ఈ ఇండివిజువల్ లైఫ్ ఫార్మ్స్ అంతా ఏమి లేదు ఆ ప్రాణి ఆ ప్రాణి లేదు లేదు ఉన్నదంతా కూడా సిస్టమ్సే ఉన్నారు మీకు చెట్టు ఉండదు అడవే ఉంటుంది అడవే ఉంటుంది కానీ చెట్టు ఉన్నది చెట్టు ఉన్నట్టుగా అనిపిస్తుంది అడవే చెత్తం చెట్టు అడవిలో భాగంగా మీరు సౌంపు చేయొచ్చు కానీ ఇదే అడవి ఉంటుంది లేదే వెళ్ళి ఉంటుంది అంతేగాని చెట్టు అనేది ఒక్కటే ఉన్నారు ఏదో ప్రశ్నార్థం చెప్పాను మీనాక్షన్ హరి గ్రహించి ఇప్పుడు రెండు మూడుస్ ఉన్నాయనుకోండి అక్కడ బాగా చెప్తుంది రెండు ముద్దు ఉన్నారు ఒక రెండు ముద్దు ఉంటే ఓ యాభై ఎట్లుంటాయి రాయితాసులు ఎందుకంటే అవన్నీ కలిసి నిలబడుతుంది కలిసే నిలబడగలుగుతాయి ఒక్కటి ఉందనుకోండి కొద్ది రోజుల్లోనే అది పోతుంది నచ్చిపోతుంది లేకుండా పోతుంది మీకు ఏడు ఉండదు ఏళ్ళ దుంతుంది సేవ ఉండదు సేవల భావం సిస్టమ్స్ ఉంటాయి కనిపిస్తే ఇండివిజువల్స్ ఉండవు అలా ఉన్నా కనిపిస్తాయి మనం ఇండివిజువల్ గా చూడటానికి అవ్వాలనుకోని ఉంటే కనుక ముక్కలు ముక్కలుగా చూడానికి అలవాటుకునే బుద్ధితోటి మనం జీవిస్తూ ఉంటాం కనుక మనకి ముక్కలు ముక్కలుగా అనిపిస్తుంది తప్పితే వాస్తవంలో ముక్కల ముక్కలు ఏమీ లేదు ఉన్నదంతా ఒకే తత్వం ముక్కల ముక్కలు ఉన్నట్లుగా కనిపిస్తుంది అదేవిధంగా జగత్తంతా వ్యాపించి ఉన్న ప్రాణము ఒక్కటి లేదు సిస్టమ్ ది ఎంటైర్ యూనివర్సిటీ సిస్టమ్ విత్ ఇన్ ది యూనివర్సిటీ సిస్టమ్ సీదో సిస్టమ్ అదో సిస్టమ్ అదో సిస్టమ్ అని మీరు చెప్తున్నప్పుడు రివర్ ఉందనుకోండి రివర్ ఇస్ నాట్ సెన్ ఇది సిస్టమ్ ఒక చెరువు ఉందనుకోండి చెరువు అంటే చెరువు అనే ఒక ఎన్సిటీ టాబ్లెట్ సిక్స్ సిస్టమ్ చెరువు ఉంది అంటే దాని మీద ఆధారపడి అక్కడ ఉండే హ్యూమిడిటీ ప్రభావితం అవుతుంది గ్రౌండ్ వాటర్ ప్రభావితం అవుతుంది అక్కడ ఎకాలజీ అంతా ప్రభావితం అవుతుంది అక్కడ ఉండే లైఫ్ సిటీస్ ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి ప్రభావితం అవుతుంది అక్కడ నిలిపిస్తున్న మానవుల యొక్క కల్చర్ ప్రభావితం అవుతుంది వాళ్ళ యొక్క సశాంతులు ఆరోగ్యం అనారోగ్యం ఇవన్నీ ప్రభావితమైంది హైలీ ఇంటర్ప్రీనియన్ సిస్టమ్స్ అంటే తెలుగు అనేది వేరే ఉంది మనుషులు వేరే ఉన్నారో అలా ఉన్నారు ఆ నిజానికి ఒక ఎక్స్పెరిమెంట్స్ ఉంది చాలా మానవులకు ఎక్స్పెరిమెంట్ ఒక హిందులో మొక్క ఒకటి పెట్టింది ఆ మొక్క మీద ఒక దేశం ఇంకొక వెనకని పట్టుకుని ఎడతో చూసుకో పట్టుకుని దాని మీద ఇంకొక గ్లాక్ జాబ్ గోలు చేస్తారు ఇంకొక చోట ఆ సిండిలో మొక్కలాడుకుని మొక్క ఇంకో ఎనక అది మధ్యలో పెట్టి దాని మీద గ్లాక్ జాబ్ గోలు చేస్తారు ఈ ఒక గంట తర్వాత వచ్చి చూస్తే ఈ సిండిలో మొక్క వాడిపోయి ఓడి మురిగిపోతుంది ఒరిగి ఒరిగిపోతుంది తగ్గిపోతుంది ఎందుకంటే దానికి జాలే అడక పెట్టిపోతుంది ఇక్కడ ఉన్న చున్సు ఎవరైనా గ్లాస్ దా గోధించింది అయితే కానీ ఈ మధ్యలో ఈ చుల్సు కుందిలో మొక్క రెండు మొట్టపొక్క గ్లాస్ దా గోధించే రెండు కూడా హ్యాపీగా ఉంది కాబట్టి మీరు ఏమస్తుంది ఎందుకంటే చెట్టు నిద్ర పెట్టే గాలిని చుట్టూ తీరుస్తుంది చిల్సి నిద్ర పెట్టే గాలి చుట్టూ మీరు ఆ రెండు గాలి లేక పెట్టుకోండు ఆహారం సప్లై చేయగలిగితే అదొంగ శాశ్వత కాలం హాయిగా ఉండదు ఎంతకాలం ఉండాలో అంతకాలం హాయిగా ఉండదు గాలి లేని కారణంగా తీసుకో అది ఎంత వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అంటే చెట్టు ఏమని చెప్తారంటే సైంటిస్టులు ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే చెట్టు కనుక లేకపోతే మానవ సమాజం మొత్తం మిమ్మల్ని టైం గా లేకుండా పోతుంది మానవులు లేకపోతే ఒక సంవత్సర కాలంలో మొత్తం భూమండలం మీద చిత్త మీద వీళ్ళు కార్బన్ డైఆక్సైడ్ నల్ల వీస్ చెప్తూనే ఉన్నారు పశువులు పక్షులు మానవులు అదే చెట్ల ఆహారం కాబట్టి చెట్లు మా పశుపక్షాలు మానవులు ఇచ్చే సిస్టమ్ ఇది సెటరేట్ కామన్ వేరే సిస్టమ్ గా ఉంటూ ఉండదు అయితే ఇప్పుడు ప్రాణులు జడము ఒక విభాగం ఉంది ఇది కూడా పైకిస్తూ మధ్యన ఒప్పుకోవచ్చు మధ్యన వాళ్ళు ఏమవుతున్నారంటే ఎట్కేసి మీరు చూసినప్పుడు న్యాయపెస్ జరం అన్నట్టుగా ఆ మాటకు వస్తే సైంటిస్టులు ఏమంటారు అంటే క్షేమలు దోమలు నల్లు ఇవన్నీ మనం ఉంటుంది పార్టీ దిక్కి దిక్కి పుట్టినప్పుడు అవి ఎలా మనం జన పదార్థం మీద ఉన్నామని అనుకుంటుంది అంతేగాన జాత నడైన మనం స్టడీ చేస్తే అని ఉంటే మనము జనమైన పృథ్వ మీద ఉన్నామని మనం అనుకుంటున్నాం కానీ అది మన దేహం జనంగా కనపడతా నలుకి దోమలకి ఎలాగైతే చేతనమైన దేహమో అదేవిధంగా ప్రతిదీ దేహం కూడా జగన్లా భాషించినా అది చేతనము ఈ విషయం మీరు నేల మీద నడుపుతుంటే రెండు వేల సార్లు నడుపుతుంటే మీకు అనుభవానికి రాదు ఇది వాళ్ళ ఇంకేస్తానికి శాటలైట్ నుంచి అబ్జర్వ్ చేస్తాం అబ్జర్వ్ హండ్రెడ్ మైల్స్ అనుభవం నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు పృథి యొక్క ఒక ఇంటెలిజెంట్ ఎక్క బిహేవియర్ ఎలా ఉంటుంది తప్పిస్తే అనేక అంశాలు దానింతరం రికార్డు చేసి వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇంటెలిజెంట్ నేను అన్నారు కానీ అది ప్రాణం లేని ఒక జన వస్తువు అనిపిస్తుంది కాబట్టి యాటమ్స్ అకాడమిక్ లెవెల్లో యాటమ్స్ యొక్క పరిశీలన చేసి వాళ్ళు కూడా లైక్పోతారు ఆఖరి నీరు జనమా చేతనమా అనేది మైక్రోస్కోప్ కింద పరిశీలించి మైక్రోస్కోప్ కింద నిలుపుని పూల్ చేస్తే దివేవ్ వాటర్ అది ఒక జన పదార్థం లాగా ఒక తెలివితేట ఉన్నటువంటి ఒక ఎంటిటీ ఎలా బిహేవ్ చేస్తున్నా బిహేవ్ చేస్తుంది ఆ సెలిస్ట్రల్ ఆర్డినేషన్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే చాలా ఆర్గనైజ్గా ఉంటాయి సో ఈ విధంగా అనేక విధాలుగా సైంటిస్టులు ఏమైనా ప్రూవ్ చేస్తున్నారంటే జగత్తు కూడా ఇది యూనివర్సిటీ ఇంటెలిజెంట్ ఇది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంట్ ప్లానెట్స్ ఇంటెలిజెంట్ యాటమ్స్ ఇంటెలిజెంట్ పార్టికల్స్ రివరీజ్ ఇంటెలిజెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటెలిజెన్స్ సర్వత్రా కూడా ఒక ప్రాణశక్తి వ్యాపించి ఉన్నది ఇట్స్ అన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎ లైవింగ్ యూనివర్ ఇట్ ఈ నాట్ ఎన్ డెట్ యూనివర్ మరిగో ఆ ప్రాణశక్తి ఏదైతే కదో దాన్ని ఈశ్వరుడిగా మనం ఆరాధిస్తున్నాం ఆ ప్రాణశక్తికే చిరణగవర్ధుడు అని పేరు సో ఆ ప్రాణదేవత మనం ఈశ్వరుడిగా ఆరాధిస్తున్నాం కనుక ఆ ప్రాణ ఏ ప్రాణదేవతగా మనం ఆరాధిస్తున్నాం సో అయితే ప్రతి మా స్థూల బుద్ధి నామని ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఆరాధించండి అంటే కొంతమందికి ఆరంభంలో వాళ్ళు రాష్ట్రంగా ఈ ఎంత తీర్పులు అంటే చిన్నపిల్లవాడు ఉంటాయి వాడికి తల్లితోటి యోగం వస్తుందనుకోండి తల్లితో కానీ తండ్రితోటి యోగం వస్తుంది అనుకోండి వాడు అమ్ముతారు మా అమ్మేదేనా అడిగితే వీళ్ళు ఏం చెప్తారంటే దేవుని దగ్గరికి వేడు నిజానికి నేను ఇక్కడికి వచ్చింది న్యూయార్క్ లో ఇక్కడ తల్లి ఉండేది థర్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ ఆ అమ్మాయి ఆ తల్లికి ఒక నాలుగు ఐదేళ్ల పేర్లు ఉంది ఆ తల్లి భర్త భర్త ఫ్రీదో అతడు అక్కడ మ్యారేజ్ స్ట్రాంగ్ గా ఉండదు మా మ్యారేజ్ అంతా గడపడం ఫస్ట్ మ్యారేజ్ గ్రోపలు బాయ్ ఫ్రెండ్ ఏదో అలా ఉండేది వారు ఏం చేస్తారంటే ఎంత మంది చేశాను ఆ ఇష్యూ అలా ఉన్న ఆయన మతం చేసి ఆ దేహాన్ని ఎక్కడో విడిచిపెట్టేసి ఈ పిల్ల ఈ పిల్లలు ఏం చేయాలని తెలియక రాత్రి బంధు వేళ న్యూయార్క్ లో రోడ్డు మీద విడిపెట్టేసిన బయట టెంపరేచర్ కింద డిగ్రీస్ ఉంది ఈ పిల్ల గరుమి వేస్తుంది మన కార్లోంచి తీసుకొచ్చేసి అక్కడ ఎడమేసి ఉంటాం లేకపోతే ఈ పిల్ల ఏదిస్తూ ఉంటుంది ఒక ముసలా రాత్రి నిద్ర పట్టడో పెరుగుతో సిగ్ డిగ్రీ వస్తే సిద్ది లేదా ఉన్నా లేకుంటే పెద్దామనో సిద్ది దిగ్రెస్ ఏది పిల్లవాడిని ఎదుర్కొన్న తప్ప పెద్దాం వినపడి చూస్తుంది చూస్తే బయట అసలు ఎవరు మనం మాత్రం నిలబడిగా దొరకం టెంపరేజ్ ఒక గౌరవం ఒక అమ్మాయి తెలుస్తుంది ఎందుకుంటే వెంటనే నైన్ వన్ వన్ ఫోన్ చెప్తే పోలీసు కొట్టుకుంటారు ఆ తర్వాత దాని పట్టుకుంటారు వాళ్ళని చెప్తారు ఏం చెప్తాను ఇప్పుడు ఆ పిల్లకి ఏం చెప్పాలి ఆ తల్లి పోయింది కదా పాపం నేను తెలియదు తల్లికి మనం ఇస్తుంది ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే బంధువులు అమ్మేస్తారు అడిగితే హిర్రిక వెళ్ళింది అమ్మ దేవుని దగ్గర ఉంది అతనిది ఇంకోటి సరిగా వేరీ దేవన్ మాట మా మదర్ గిండి హెల్ విత్ గా సో అలాగా ఆ పిల్లకి డాక్టర్ వాడు ఎవరు ఉంటారని ఒక పెద్ద అంపుల్ అడిగాడని వాడు హెగర్గా ఎక్కడో పైన ఉంటారని చెప్తే ఇట్లా ఆ పిల్ల అడగడం మానేసి వివాసంగా నన్ను జీవిస్తూ ఉంటాం ఇంకా ముందు ఇమ్మీడియట్ గా డిప్రెషన్ లో వెళ్ళిపోకుండా మనం కాపాడినం సో దేవుడు ఒక బొబ్బ అలంకారం చేయడం అది మంచి అంటే దాన్ని అక్కడే స్పిక్ కాదు కనుక ఆ విధంగా ఉపనిషత్తుల్లో అన్ని ఒక రూపం తయారు చేసి అలంకారాలు చేస్తుంటూ ఆ అలంకారాలను డెఫలెట్ చేస్తూ అలా ఉండదు అది ఒక స్టేజ్కి అవసరం నేను ఆధారలేదు ఇక్కడ సకల జగద్వ్యాపకమైన ప్రాణతత్వంగా ఈశ్వరంగా ఆరాధిస్తున్నారు అయితే చిత్రం ఏంటంటే ఆశ అనేది వ్యక్తి కొంత ఇండివిజ్యువల్ పొంత ఆ ఆశక్తిని ఆశితి మూలంలో ఉండే ప్రాణశక్తిని ఇండివిజువల్ స్థితిగా చెప్పట్లేదు సర్వవ్యాపకమైనటువంటి ముఖ్య ప్రాణంగానే చెప్తున్నారు అంటే అర్థం ఏమిటి ఒక స్టేజ్ వరకు ఇండివిజ్యువల్ని వ్యక్తిని అంగీకరించిన ఒక స్టేజ్ తర్వాత వ్యక్తిని అంగీకరించిన తర్వాత అసలు మార్పు ఏమంటారంటే హ్యూమన్ బీవింగ్ మానవుడు అనే ఒక ప్రాణి యొక్క ఉనికి అంగీకరిస్తాం కానీ వ్యక్తిని అంగీకరించాం హ్యూమన్ బీవింగ్ వ్యాపిస్తాం ఒక ఫ్యాక్టర్ హ్యూమన్ ఎంజియర్ వేదనంలో విపత విపా రానుడు అనేక రకాలుగా ఉన్నాయి ఎంతో రెండు కాలున్న ప్రాణులు నాలుగు కాలున్న ప్రాణులు ప్రతిదీ ప్రాణం కాబట్టి ద్వీపా ద్విపక్షే మరో పేరు మనుష్య కాబట్టి మనుష్యత్వాన్ని అంగీకరిస్తారు మనుష్యత్వం ముఖ్యత్వం మహాపురుష సంస్థ మనుష్యత్వాన్ని అంగీకరిస్తారు కానీ ఆ మనుష్యత్వం మీద విందుకేసే అధ్యారోపాలు ఎన్నైతే ఉన్నాయో దర్సన్ అని హ్యూమన్ బీవింగ్ అనే దాంట్లో యూఆర్ ఎ బీవింగ్ వాట్ టైం బీవింగ్ బీవింగ్ ఇన్ ది ఫామ్ హ్యూమన్ వారు అంటే దరి వా అంతవరకు ఎక్స్పెక్టెడ్ అయితే ఆ జ్యమం దీవి యొక్క రథాత్మ స్వరూపం శక్తి అహం వస్తుంది అది ఆ ఉనికి యొక్క స్వరూపం స్వయం ప్రకాశమైన ఉనికి దరి జ్యమం వి అంతవరకు అన్ని కాదండి దాంతో సమస్య కాదు దాని అయాం నిష్పర్శ ఈ నాట ఎక్స్పెక్టర్ ఆ జన్మం దీవి ఒక లేదా భక్తుంటారు టాస్క్ ఫోర్స్ అంటారు లేకపోతే మరోజు అంటారు మరో మాటలు వింటారు భర్త అంటారు పూజాస్తుందంటారు పాపడుతుంది అంటారు అవన్నీ ఒక వ్యక్తిత్వాన్ని తెచ్చేదే అధికారంగా అంటే ఏమన్నా వ్యక్తిత్వం లాంటిది పూజలు లాంటి పుస్తకాల లేకపోతే పాస్పోర్ట్స్లో ఆ ప్రశ్న అన్నీ మీరు మొత్తం ఇష్టం లేదు ఒక స్థాయిలో అవన్నీ అవసరం అయితే అది వేరే సైన్ నేను ఆయన సాధించబోట కాబట్టి హోమన్ బీజ్ని యాక్సెప్ట్ చేస్తాం అంటే నేను కళానా వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తాం కలానా వ్యక్తి ఉన్నది కేవలము కల్పన తప్పిస్తే ఇమాజినేషన్ తప్పిస్తే దాంట్లో వాస్తవం లేదు అని కాస్తాం కాబట్టి హోమన్ బిలింగ్ అని మీరు ఎప్పుడైతే ఉన్నారో బీంగ్ ఎదిగొస్తాం ఇది ఇన్క్లూడింగ్ హోమించాం అలాగే ఎదిగా సో దట్ బింగ్ ఫామ్ ఆఫ్ లైఫ్ టీఫ్ దానికి ప్రాణం ఈ ప్రాణము ఇది అల్టిమేట్ తత్వం కూడా కాదు వాస్తవంగా ఈ ప్రాణము వన్ స్టెప్ బిలో దిమ పరబ్రహ్మ నిర్గుణ ప్రాణం సగుణం అయింది కదా కాబట్టి ఈ సగుణ పరబ్రహ్మ ప్రాణాన్ని మనం ఆరాపిస్తాము దీనికి నిర్గుణ పరబ్రహ్మైతే ఉండే సంబంధాన్ని చెప్తూ శండలో ఒక స్థుతిని పోస్తున్నారు ఇది ప్రశ్నోపనిషత్తు శృతి తస్మిన్ అన్వహముక్రాంతే ఉక్రాంతో భవిష్యామి తస్మిన్ వా ప్రతిష్ట ప్రతిష్ఠి ప్రతిష్టాస్యా ప్రాణముసృత ఇది శృతే ఎస్టు ఛాయమానగత ఈష్టం చెప్తాను ఆయన ఒకసారి గుర్తు చేస్తాను ఇది ఎలా ఉందంటే సూర్యుడు కుండలో ప్రవేశించాడు అని మీరు అనాలి అంటే సూర్యుడు కుండలో ప్రవేశించదండేసి కుండలో ప్రవేశించాడు అనే స్థితి కావాలి అంటే కుండలో నీళ్లు పోయాలి కుండలో నీళ్లు పొందితే సూర్యుడు కుండలో ప్రవేశించాడు అనే ఒక స్థితి కల్పించచ్చు అది కూడా కల్పన నేనే సాక్ష్యమే కాదు సూర్యుడు కుండలో ప్రవేశించదంటే సూర్యుడు సగం చేస్తాడు సూర్యుడు కుండలో ప్రవేశిస్తే బయట ఉండకూడదు మనిషి జైల్లో ప్రవేశిస్తే బయట ఉండడు అలా కుండలో ప్రవేశించడు కుండలో ప్రవేశించినట్లు కాదు కుండలో ప్రవేశించాడు అనుకోండి దాన్ని ఉపాధి నా కుండలో ప్రవేశించడు ప్రవేశించినట్లు కనబడ్డాడు అప్పుడు ఉపాసన ఉంటుంది ఓకే ఇప్పుడు సూర్యుడికి ఉపాధి వీరు ఈ వీరు అనే ఉపాధి ద్వారా సూర్యుడు కుండలో ప్రవేశించినట్లు ఇప్పుడు సపోజ్ ఉపాధి తీసుకోవాలి అని చెప్తా ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ తన ఒరిజినల్ లో కాబట్టి ప్రవేశించాలంటే ఉపాధి కావాలి ప్రవేశాలని ప్రవేశానికి ఆపోజిట్ ఏమిటి నిష్క్రమించాలి అంటే ఉపాధి లేకుండా కాబట్టి ప్రవేశించడానికి ఉపాధి అవసరం అయినట్టుగానే నిష్క్రమించడానికి కూడా ఉపాధి అవసరం ఉంటుంది ఏ విధంగా నెడితుల అంటే ఉపాధి లేదు అన్నట్టుగా ఉపాధి అవసరం ఉంటుంది ఉపాధి సంబంధాన్ని ప్రవేశము నిష్క్రమణము అనేది సూర్యునకు కొండందు మనం మాట్లాడతాం ఇప్పుడు సూది సూర్యుడు సర్వవ్యాపకంగానే ఉంటారు అలాగే ఈ దేహ సంబంధం ఈ దేహంలో ఆత్మచైతన్యం ప్రవేశించింది ప్రవేశిస్తుంది కదా ప్రవేశించింది అంటే ఆత్మచైతన్యం యొక్క మహిమ ప్రకటమైంది ఆ మహిమ ప్రకటమవ్వాలి అంటే ఆత్మచైతన్యము స్వయంగా తనంతా తానుగా ఏ మహిమని ప్రకటించదు ఏ మహిమని ప్రతిష్ఠిత తన మహిమ ఎందు తానుంటుంది తప్పితే తన ఉనికి స్వయం ప్రకాశమైన ఉరికిని మించిన ఒక సగుణరూపమైన మహిమంతో వెళ్ళి సో కానీ ఉపాధిని బట్టి మహిమ కాబట్టి ఆత్మతత్వము ఉపాధి ఎందు ప్రయోజనాలి ఉపాధినికి నిష్క్రమించాలి సూర్యుడు తొందరలో ప్రయోజనం నిష్క్రమేందుక వీడు కావాలి అలాగే నుంచి ఒక తత్వం ఉపాధి కావాలి కదా అది ఏమైంది ఉంటుందబ్బా అని నిర్గుణ పద బ్రహ్మ ఆలోచించి అని ప్రవేశిస్తుంటే తస్మిన్ వరం ఉత్తరాంటే ఒక ఉపాధి గురించి భావన చేసి ఏ ఉపాధిని బట్టి ఆత్మతత్వమునకు దేహముతోటి సంబంధము కల్పించదు లేకపోతే దేహంలో ఆత్మ ప్రవేశించింది జీవినాత్మ అనుప్రవిష్ట అలా ప్రవేశించింది అంటే యథార్థంగా ప్రవేశించడం లేదు ఇక్కడ ఉపాసిని బట్టి ప్రవేశించినట్లు కనబడుతుంటే అది ఏమి కాదు ఉపాధి అటువంటి ఉపాసన సృష్టిస్తాను అని పరబ్రహ్మ కావాలని చెప్పి ప్రాణమసుడి ఆ సగుణ పరబ్రహ్మ రూపంగా ప్రకటనైంది ప్రాణాన్ని సృష్టించింది అంటే ప్రాణ రూపంగా ప్రకటన అయింది ప్రాణమసుడి చక్క సృష్టిస్తుంది ఆ ప్రశ్న ప్రశ్న పని చెప్పి కనపడుతుంది అంటే అర్థం కాగుణ పరంపరం స్వరూపంగా యూల పరంపర ప్రకటమైంది అలా ప్రకటం కాబట్టే ఈ దేహంలో జరిగే భీమ వ్యాపారాలు ఏదైతే భీవ మనకు దర్శనం కాదు భీమ ప్రాణభారణ ప్రాణభారణకి సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతాయి ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి దర్శన హ్యూమన్ బింగ్ శ్వాస నిశ్వాసం మనుష్యలా వ్యక్తియా వ్యక్తికే మనుష్య మాత్రం మనుష్యత్తు చేత హ్యూమాన్ మీకు విశ్వాస విశ్వాసం అవుతూ ఉంటాయి ఎందుకంటే వ్యక్తి ఒకసారి వింటాడు ఇంకోసారి వ్యక్తి నిద్ర నిద్రగాస్తే వస్తాను మళ్ళీ నిద్రపోగానే పోతా తెలియనప్పుడు కూడా ఒక్కొక్కరు ఉంటాడు ఇంకొకళ్ళు కానీ విశ్వాస నిశ్వాసం ఒక్క ప్రసారము ఎందుకు ప్రతి సేవలో మెడ్డబాదు ఇటువంటి ప్రాణ వ్యాపారాలన్నీ నిరంతరంగా కొనసాగిపోతూ ఉంటాయి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నది ప్రాణము కల్పిత ఆలోచన మనకు ఆలోచనగా స్పష్టమవుతుంది కాబట్టి ప్రాణ ఉపాధి ద్వారా పరబ్రహ్మ ఇక్కడ ప్రకటమవుతుంది అని ఆ స్థుతి మనకి బోధించుకున్నది తర్వాత సో ఇది ప్రాణము సాయవ అనుగత తీసుకోవడం ఈశ్వరం సో చూడండి శంకరం ఈశ్వర సిద్ధాన్ని పరబ్రహ్మానే అర్థంలో సో పరబ్రహ్మకి ప్రాణానికి సంబంధం ఏమిటంటే మనిషికి నీడకి వచ్చే సంబంధము అసలు సంబంధం లేదా మనిషికంటే భిన్నంగా స్వయంగా విరిచి ఉండే తత్వం కాదు కనబరిగేయడానికి ఉండేది కాదు కానీ ప్రాణాన్ని విడిచిపెట్టి ఉండగలరు కనపడినప్పుడు కూడా ప్రాణాన్ని విడిచిపెట్టి గడపడం విలీనం మనిషి దేహాన్ని విడిచిపెట్టి నీడ గడపడం విలీనం ఆ దేహంలో విలీనం అయిపోతుంది లేదు కనుక ఈ ప్రాణదేవత ఆ నిర్దుల పరబ్రహ్మ అంటే స్వయం ప్రకాశమైన ఉంది ఈ నిర్దులకి ఉండదు మేధలాగా వస్తుంది అందుకే మనం నిద్రలు వచ్చినప్పుడు ఆ రూపంలో ఆ విజ్ఞాన శక్తి క్రియాశక్తి కష్టమవుతుంది దాన్ని ప్రారంభమవుతాం ఈ విజ్ఞానశక్తి క్రియాశక్తి రెండు కష్టం అవడానికి ముందు స్థితి స్వయం ప్రకాశమేమో చైతన్యం నేను ఉన్నాను ఆ సమంత తానుగా తెలిసే ఉరిచేది తర్వాత అదే మూలస్థానం దాని నుంచే మనస్సు క్రియాశీలమైనటువంటి వ్యాపారములు కష్టమవుతాయి కాబట్టి ఈ ఆ స్వయం ప్రకాశమైన ఉనితిని విడిచిపెట్టి క్రియాశీలమైన ప్రాణ వ్యాపారం మనస్సు కానీ ఉండదు విజ్ఞానశక్తి గానీ ఉండదు కాబట్టి చాలేనా అనుగత ఈశ్వరం అంటే ఆ సో ఆ స్వయం ప్రకాశమైన ఉనితి ఏదైతే ఆత్మగా అదే పరమం అదే పరమ అదే సద్య సేషు మే నిరస్ నాిమే వైకా సజ్ఞాత్రి స ఏష ప్రాణ ఏవా కౌశీకీనా కౌశీకీనా ఉపనిషత్తు సమర్థం ఇది కౌశీకీనా శక్తి రాంటే కౌశీక కులయుక్ అంటే కౌశీకత్వలకు సంబంధించిన ఉపనిషత్తుని కానీ ఉపనిషత్తుని అధ్యయనం చేసి వల్ల ఇంకేతం కౌశలి ఛాందోగ్య ఛాండోగ్యోపనిషత్తు అంటే ఛంద గాయని తీసి ఖిందోగా ఛందస్తు గానము చేద పండితులు ఖందోగానా వియం సంబంధించినది చాందోగ్య అని బహుశిస్తారు అనేక మంది అధ్యయనం అలాగే కౌశీ తత్వ్ తత్తు సీత ఏదో మహర్షి అనే పండితులు వాళ్ళందరూ ఆ ఉపనిషత్తుని అధ్యయనం చేస్తారు కౌశలీ పతి అనే వారు ఒకరు కా అనేక మంది వాళ్ళు ఆ ఉపరిషత్తుని అధ్యయనం చేశారు ఇది హార్వర్డ్ స్కూల్ ఆఫ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళండి వీళ్ళు ఈ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచిందన్నారు అనుకోలేదు అంటే ఆ కర్మవాడు ఎవరో ఒకటి చెప్పారని అని చెప్తాయి అక్కడ ఉండే అనేక మంది ప్రొఫెసర్స్ ప్రమోట్ చేశారని అభిస్తారు అలా ప్రాశలిపతి పరిషత్తులో దీన్నే కొంచెం వరుస మార్చే అందంగా ప్రజెంట్ చేశారు రథస్య అరేషు నేలిహి అర్పిత నాభౌ అరా అర్పితా అదే దృష్టాంతం నేలి అంటే చక్రం చక్రము యొక్క వంశ దాన్ని ఏమంటారు ఆ సత్రం ఈ సత్రాన్ని దిగ్రిది చేర్చి నిరదృష్టి అట్టే దిక్కి ఏంటి అరా ఈ ఆకు అంటే సక్రము ఆకుల ఎందు బ్రసబడి నీటి ఉంటాయి ఆకు లేకపోతే సక్రం మూడు ముక్కలవి ఊడిపడుతుంది ఈ ఆకులు పట్టిందు బ్రొక్షబడి ఉన్నవి తూము నడిని తూము అంటే హక్కు హక్కులో బ్రబడి సరిగ్గా ఏ విధంగా శబ్దస్పర్శ రూపరక గంధము భూతమాత్ర అని అంటే ఏ విధంగా యటాహ భూత మాత్రం భూత మాత్రములో అంటే సూక్ష్మభూతములో వస్తుంది ఎందుకంటే మీ పంజధర్మంలో ఇది ఉదాహరణ వస్తాయి మూలభూతములు తన్మాత్రంగా ఉండవు అది మాత్రమే అన్నట్టుండవు నీరుందనుకోండి నీరు ప్రధానంగా లేదు గంట బుద్ధి ఉంటుంది వాళ్ళు ఉంటుంది అన్ని కలిసి ఉంటాయి ఇంటిసికేటెడ్గా ఉంటాయి ఫార్మిలేషన్ లాగా ఉంటాయి తప్పిస్తే విధులుగా ఉండవు శబ్దం ఉందనుకోండి విడిగా ఉంటుంది ఆకాశం విడిగా ఉండదు ఆకాశంలో పృథివీ అన్ని కలుసు పృథివీలో ఆకాశము వాయువన్నీ కలిసి ఉంటాయి వాయువులో ఆకాశము పృథివీ అగ్ని అన్ని కలిసి ఉంటాయి కానీ స్పర్శ రూపరస గ్రంథములు ఇవన్నీ విడిగా ఉంటాయి వీటిని భూత మాత్రంలో ఉంటారు అదేమో తన్మాత్రం అలాగే విడిగా అదొక్కటే అనే స్థితిలో ఉన్నాయి కనుక తన్మాత్రం భూతమే భూతమాత్రం ఈ భూ ఈ భూత మాత్రం ఐదు శబ్ద స్పర్శ రూపరస గంధములు సూక్ష్మ పూలమిది వచ్చేది చాలా పూలమైపోతుంది ఈ సూక్ష్మభూత మాత్రం ఏవైతే ఉన్నాయో ఇవి దేవు ఇవి దేవి ఎందు అర్జించబడి ఉన్నాయి ప్రజ్ఞా మాత్రు అర్చిత ఇప్పుడు శబ్దము అనుకోండి శబ్దము ముందు అర్చితమై ఉన్నది ప్రజ్ఞా మాత్ర శబ్దప్రజ్ఞ అంటే అంటే కాబట్టి శబ్దజ్ఞానం లేదే శబ్దం అర్థమైనా ఉంటాం దీని గమ్ స్టోరీ ఎప్పుడు చెప్తున్నారే ఒక అడవు ఉన్నారు చుట్టుపక్కల మనిషి మాత్రం లేదు చెట్టు శబ్దం అవుతుంది అలా అర్థమైనా ఇది గమ్ ఎగ్జాంపుల్ బట్టి మీకు విషయం ఎగ్జాంపుల్ ఒకటి ఇది జన్ ఎగ్జాంపుల్ ఇది నా ఫండ్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హాల్లో సినిమాలు వేసేస్తున్నారు సార్ ఆ సీసీవా ఎవరు లేరు కుర్తీ తప్ప చూసీవాళ్ళు ఎవరు ఆ సినిమా ధర మీద పాత్రలు ఘటనలు ఉంటాయా ఇది నా ఓన్ ఎగ్జాంపుల్ ఉన్నమాట చెప్పదు ఓన్ ఎగ్జాంపుల్ మాట్లాడే ఎవో ఎగ్జాంపుల్స్ చూస్తాయి అదో ఇది గొప్ప పృష్టాంతం మనస్సుకి వచ్చిందే అని ఉల్లాసం కలిగిస్తున్నాం అది గుర్తు ప్రశ్ని మళ్ళీ జరిగేస్తూ ఉంటాం సో నాకెక్కడ గొప్ప కాబట్టి ఈ గొప్ప ప్రశ్నకి సమాధానం ఎందుకు ఇస్తారు అడవిలో శబ్దం ఉండదు ఇతర సినిమా పాత్రలు ఘటనలు ఉండదు మనం సినిమా హాల్లో తీసుకోవాలి ఆయన ఆయన ఎన్టీఓర్ ఎన్టీఓర్ అనేది అనుకోవాలి ఆయనేమో ఓవర్ యాక్ట్ చేసేస్తూ వదిలేస్తూ ఉంటే మనం అబ్బో ఎంత బాగా చేస్తున్నాం అని మనం అనాలి అప్పుడు కానీ అప్పుడు కానీ అది సినిమా పాత్ర కథ రావద్దు ఎవరో మనిషి మాత్రం సో పెద్ద జ్ఞానం ఉండరు అంటే జ్ఞాతం ఏంది జ్ఞానం ఏంటే శబ్ద క్షణి జ్ఞానం ఉండదు వైబ్రేషన్ అని శబ్దం అనరండి వైబ్రేషన్ అని శబ్దం అంటారు వైబ్రేషన్ ని శబ్ద రూపంగా తెలుసుకున్న వారు శబ్దం అంటారు శబ్దంలో ఒక జతంటారు కానీ వైబ్రేషన్ వైబ్రేషన్ లేని శబ్దాన్ని నాకు అర్థం కాబట్టి శబ్దస్పర్శ రూప గ్రంథములు ఆయా జ్ఞానముల ఎందుకు అర్పితములే ఉన్నాయి ఈ ప్రజ్ఞామాత్రము ఏమి అర్పితమే ఉన్నారు ప్రాణే అర్పిత యూనివర్సల్ లైఫ్ సకల వివజ్ఞాపకమైన ప్రాణశక్తి ఏదైతే కదో అది ఇక్కడ కూడా ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోండి శ్రీ వింటోంది కాబట్టి ఇది జ్ఞానాలు ఉండగలుగుతున్నాయి కాబట్టి ప్రజ్ఞామాత్రం ఆ జ్ఞానం ముందు అది నా ప్రాణశక్తి ఎందుకు అద్భుతములై ఉన్నాయి ఆ విధంగా ప్రాణమే తగ్గదు మూలము అంటే మనశక్తి కూడా ప్రాణ విద్యా అని చెప్తారు వ్యవస్థ అంటే ఇక్కడ మంచిగా రాశారు గీతాకారుడు ఇప్పుడు ప్రజ్ఞాత్మత్వంగా సత్య విజ్ఞాన శక్తిలో బుద్ధి అంతేగా ఏకమైన బుద్ధితత్వం క్రియాశక్తి ప్రాధాన్యమైన ప్రాణవిధి జ్ఞానశక్తి ప్రాధాన్యమైన బుద్ధికి వ్యవస్థీయతేన్న లైఫ్ ఒక్కటండి లైఫ్ ఒక్కటండి లైఫ్ ఉందని మీకు ఎలా తెలుస్తుంది ఒకటి కోపాలు ఉన్నాడు లేకపోతే వాడు ఉన్నాడు వాళ్ళు లైఫ్ ఉందనేది ఎలా తెలుస్తుంది అది చేతి అధించేదనుకోండి ఆ లైఫ్ గంట అంటే కళ్ళతో చూసి సౌజ్ఞ చేసేదనుకోండి లైఫ్ ఉంది సగం లేదు కాబట్టి క్రియాశక్తిని చూపించినా లైఫ్ లేదు జ్ఞానశక్తిని చూపించినా లైఫ్ కళ్ళలో చూసేదనుకోండి చూస్తే ఆ లైఫ్ ఉంది రాస్తున్నా కంట ఆ చూపులోను కళ్ళు తెలిసినా అప్పుడు ఆవిరు చూస్తున్నా రా అని కదా తెలుసుకుందో లేదు కళ్ళు తెరిచుండగానే ప్రాణం గురించింది శవాన్ని కళ్ళు తెరిచి ఉంటాయి ఒక సందర్భంలో అప్పుడు ఆ క్షమం కళ్ళలో కురే వీళ్ళు కళ్ళు తెచ్చినాడు చూస్తున్నాడు బొత్తుకున్నాడు అంటారా అలా ఏమంటారు ఆ కళ్ళ అలా పొందుతుంట అయితే కొద్దిగా కళ్ళు తెరిచి ఉండడం లేదమ్మో చూడటం లేదమ్మ చూసి వాడు చూస్తున్నాడు అనుకో చూసుకున్నాడు అడుగు తెలుస్తుంది కాబట్టి జ్ఞానములో ఆ ప్రాణశక్తి ప్రకటన అవుతుంది స్త్రీలలో ప్రాణశక్తి ప్రకటన రెండింటిలోనూ ఆ జీవన శక్తి ప్రకటమవుతా ఉన్నది ప్రాణశక్తి యూనివర్స్టల్ యూనివర్సల్ ఆ యూనివర్సిటవ్ వైఫ్ రెండు రూపాలు ప్రకటన అవుతుంది ఇప్పుడు క్రియాశక్తి రూపంగా ప్రకటమైనప్పుడు క్రియాశక్తి ప్రధానంగా ఉన్నప్పుడు దాన్ని ప్రాణశబ్దంతో వ్యవహరిస్తున్నారు బుద్ధిశక్తి ప్రధానంగా ఉన్నప్పుడు ప్రజ్ఞానే శబ్దంతో వ్యవహరిస్తున్నారు వ్యవహారంలో మాలియని తత్వం ఒక్కటే నేను ఆ జీవనము ప్రకటమై అదే మనస్సు ఇంద్రియాల ద్వారా జ్ఞాన రూపంగాను శత్రుకాల ద్వారా కదలిక రూపంగానూ ప్రకటన అవుతున్నాడు కాబట్టి కదలికి మూలంలో ప్రాణశక్తి ఉన్నది విజ్ఞానానికి మూలంలో కూడా ప్రాణశక్తి ఉన్నది ఏదో ఇంట్లో అని అది ఆ తర్వాత వచ్చిన అదంతా ఏ సహా ప్రాణ ప్రజ్ఞాత్మ ఇది కౌశీక చిహ్నం ఉంది కౌశీక చిత్త ఈ యూనివర్సల్ లైఫ్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రాణదేవతని హృంగగ్రహాన్నిస్తాము అదివే ఈ మనుష్య దేహంలో కానీ పశుదేహంలో కానీ ప్రజ్ఞారూపంగా ఉన్నది ప్రజ్ఞాన విజ్ఞాన తెలివి తెలుగు చేతలు నుంచి పశువు నుంచి మనుషుల నుంచి అన్నిటికీ తెలుగు రూపంగా ఆ ప్రాణమే ఉన్నది సకల ప్రాణము ఎందుకు కూడా అని కౌశింపు ఇచ్చినాం ప్రాణదేవత ఆటక అంటే మనసు హృదయంలో ఉన్న ఆర్చకంటే మొక్క ఒకడు ఓ మహాత్ము దీనికి వెళ్ళి నాకు దేవుణ్ణి చూడాలని కోరిక ఉంది మీరు చింతించండి అనుకోట మహాత్ములు చెప్పాడు ఆ కోరిక మూలంలో ఏది ఉందో అదే దేవుడు అని చెప్పి ఇంకో ఆయన దేవుడు ఆ పెట్టిలో ఉన్నట్ రేపు పొద్దున్నస్తున్నారు సరే ఆ పద్ధతి వేరే ఎక్తిలో ఉంటే ఆ పోటీ ఇక్కడ నోటిఫై చేశారు ఇంత ధరణ ఆ పద్ధతి వేరే మొన్నలు పొద్దున గంటల సంక్రమం దక్కుంటే ఆ యాభై ఆరు గంటలు ఆ దేవుడు ఇక్కడ ఈ అదేవుడు స్థూల రూపమైన దేవుడు ఇది దేవుడు సూక్ష్మ ప్రస్తుతానికి సంబంధించిన కాబట్టి ఆ మహాత్మాధించాలంటే దేవుణ్ణి చూడాలనే ఆశ ఆశ అంటే కాను ఆ కోరిక ఏం జరిగింది కదా ఈ కోరిక మూలంలో క్షరానికి కోరికలు పుట్టం ఈ కోవితులు ఏనుకో మంచి కోరిక చెడ్డ కోరిక పుట్టదు కాబట్టి ఆ కోరిక మూలంలో దేవుని చూడాలనే కోరిక మూలం ఇచ్చటి మూలమైన ఉందో దుష్కోం ఆశాయా భుయా ఆ ఇచ్చ ఎక్కడిని చూపుతుంది ప్రాణశక్తిని చూపుతుంది ఆ ప్రాణశక్తి సర్వజాతం సర్వగాతనం అని ఉండాలంటే అయితే మీరు ఏం చేస్తాడు ఇది ప్రాణశక్తి లేదు మిస్టర్ జ్ఞానసంధ ముందుకెట్టి కానీ పాడతీ జ్ఞానశక్తి ప్రాణశక్తి ఉండే మిస్టర్ జ్ఞానసంఘం మిస్టర్ రామారావు కాదు ఈ మిస్టర్ జ్ఞానసం ఇక కల్పిత తత్వం అని దాంట్లో రియాలిటీ లేదు అదే ప్రాణాయకు డైరెక్ట్ పరబ్రహ్మ యొక్క ప్రస్తాపవుతుంది అది కూడా మీకే ఆ వెలుగు కనుక తన వ్యాపకమైన అనే మాట తమోదానంలాగా రక్షిస్తూ ఉన్నారు అయితే మీరు అలాంతర ప్రాణానికి మూగెట్టి ప్రాణంపై నా ప్రాణం అంటారు నేనేంటారు దయగా నువ్వుగా చేతునికి అభిమానంతో కూడిన సమాచారం కాదు ప్రాణానికి అభిమానం ఉండదు నేను నాది అనే అభిమాయి సింట్రో మొన్న ప్రారంభిస్తా కనుక ఆ ప్రాణశిక్ష అది ఆ కలిపి మూలంలో అని మహాత్ములు అలా చెప్తా ఇల్లు ఇటువంటి ఉపనిషత్తుల నుంచి చెప్పిన ఇటువంటి సమర్పస్ సమర్పితం కాబట్టి ఈ విధంగా ఈ పైన చెప్పిన విధంగా ఈ ప్రాణశక్తి ఎందు అంటే సర్వవ్యాపకమైన ప్రాణశక్తి ఎందు ఆ యశ్వరణ ఎందు ఉపోక్తం సర్వం సమర్పితం అంటే ప్రజ్ఞామాత్రలు క్రియా క్రియాశక్తి ఇవన్నీ కూడా అంటే ఆట ఆశి పూర్వంలో బుద్ధి ఉంది బుద్ధి పూర్వం నామతో పోతే ఆటిగా ఎంతల్ ఇస్తుందో ఇదంతా కూడా ఈ ప్రాణము నుండే సర్వ వ్యాపకమైన ప్రాణముందే సమర్పించబడి దృక్తబడి ఉన్నది ప్రాణ ఆపారాన స్వశక్తివ మనాదిక్రి అని వాక్యాన్ని చెప్తున్నారు ఇప్పుడు మంత్ర వ్యాఖ్యానం చేస్తున్నారు కదండి ఏమస్ ప్రాణే కర్మం సమర్పితం సర్వం అంటే ఇదేంటి సుధాకా తర్వాత ప్రాణప్రాణే యాతి ఇప్పుడు ఇది నడిచి వెళ్ళిపోతున్నాడు నడిచి వెళ్ళిపోతామంటే కాళ్ళు నడిపేస్తున్నాడు కాళ్ళు నడిపేస్తున్నాయంటే ఇప్పుడు కాళ్ళు ఒక శక్త ఒక ఆర్ద్ర శాస్త్రం కాళ్ళు నడిపిస్తున్నాయన్నప్పుడు మనం ప్రశ్న ఏమన్నా చేస్తామంటే ఈ కాళ్లలో ఉన్న నడిపే శక్తి ఏదైతే కాదో ఇది ఆ శక్తికి సంబంధించినంత మేరకు ఈ కాళ్ళు స్వయం సమృద్ధములు స్వయం స్వతంత్రములు అనా అంటే కాదు అని ఎందుకంటే కాళ్ళకి నడిపే శక్తి అది ఆ శక్తులు కావాలి సందేహంలో కానీ ఆ శక్తి విషయంలో కాళ్ళు స్వతంత్రములా పరతంత్రములా అంటే పరతంత్రములు స్వతంత్రములు కాదు ఎందుకంటే ఏ విధంగా పరతంత్రములు కాళ్ళని నడవమని ఆదేశం బ్రెయిన్ నుంచి వస్తుంది బ్రెయిన్లో గంట వస్తుంది ఆ గంట నుంచి ఆ సంతనికి ఎక్కడి నుంచి శక్తి అంటే మనస్సంకల్పం వీళ్ళ హృదయంలో సంకల్పం అక్కడ ఏదో చూస్తాడు ఇది బాగుంది అని అడిగి ఉంటుంది ఇది బాగుంది అక్కడికి వెళ్ళాలి అనే సంకల్పం హృదయం నుంచి గ్రేమి గ్రే నుంచి కావలసి అలా క్షణాల్లో పాల్చేస్తుందండి కాబట్టి ఇది బాగుందన్నాడే ఆ మూలంలో ఉండే సమదవ వ్యాపకమైన ప్రాణశక్తి ఇక్కడ ప్రతిఫలిస్తూ ఉన్నది కానీ కాలంలో ఉన్న శక్తి మాత్రం స్వతంత్రంగా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రాణం అక్కడికి వెళ్ళిపోయింది అనుకో ఇక్కడ ఉన్న కాలు అక్కడికి వెళ్ళిపోయాయి అవి స్వతంత్రంగా వెళ్ళిపోయా అదే స్వతంత్రంగా వెళ్ళాడు కానీ ఇక్కడ ఉన్న ప్రాణం అక్కడికి వెళ్ళిందన్నారు ప్రాణము ప్రణశక్తి మీదనే వెళ్తోంది ప్రాణ ప్రాణే వ్యాధి ఆటోమొబైల్ ప్రాణ ప్రాణే వ్యాధి ఇప్పుడు మనం కాళ్ళు కూర్చున్నాం మనం ఇక్కడ నుంచి పదిహేను వెళ్ళిపోయాం మనం స్వతంత్రంగా వెళ్ళిపోయినామా స్వతంత్రంగా వెళ్ళామా స్వతంత్రంగా వెళ్ళాం మనం ఆటోమొబైల్ కాదు మీద మీరు మొబైల్ బై అదర్ థింగ్ కానీ కాలు అదే మొబైల్ స్వతంత్రంగా వెళ్తుంది సో అంత క్యా అలాగే కృష్ణాంతవర్స్ చేసి చెప్తాను నేను విషయం లేదు కాళ్ళు వెళ్తున్నాయంటే స్వతంత్రంగా అలా వేసాను కానీ ఇక్కడా ఉంది ప్రాణశక్తి అక్కడా ఉంది ప్రాణశక్తి వీరు అక్కడ ఢిల్లీపడికి ప్రాణశక్తి అక్కడా పోండి అసలు ప్రాణము సరైన వెళ్తుంది ప్రాణ ప్రాణమైన వ్యాపి అంటే దాని అభిప్రాయం ఏంటంటే సహ ప్రాణ ఇది పరతంత్రం కాదు అని చెప్పడం చెప్తారు ఇది పరతంత్రం కాదు ఇక్కడ ఇక్కడ కొంతమంది అభ్యర్థులు వెళ్తానంటే ఇదంతా కరెక్ట్ ప్రాణం అంతా దెండే ఇది పరతంత్రం కాదు ఇది అపరతంత్రమే కానీ ఇది ప్రాణం వైకుంఠంలో ఉండేదంతా అక్కడ వస్తుంది సమస్య ప్రాణం వైకుంఠంలో ఉంటుంది ఇది ఇక్కడ మాట్లాడేస్తున్నాడు ఇది మాట అంటే ఏదో చెప్తారా దానికి ఏదైతే ఆ విగ్రహంలో అనుగ్రహించే కొనసాగు మొత్తానికి ఫైనల్ గా అనుగ్రహం అవుతుంది ఎక్కడ తెలియదని చెప్పాల్సి వస్తుంది ఒక సో ప్రాణ అపరతంత్ర స్వతంత్రము ప్రాణము పరతంత్రం కాదు పరతంత్రం కాదు అని చెప్పడం అభిగ్రహం ఏంటంటే ఇంద్రియములు సో దాని అర్థమైన ప్రాణీన వ్యాధి ఇది ప్రశక్తి వ్యాధి ప్రాణము ప్రాణము ద్వారా వెళ్తూనే తనశక్తి ద్వారానే అది మూవ్ అంటే అర్థమేంటి అస్తి సామర్థ్యం అస్యా ప్రాణదేవత యొక్క శక్తి సామర్థ్యము ఎక్కడ కనపడుతోంది సామర్థ్యం గమనాభిక్రియాసు సామర్థ్యం వేళ్ళుకా పౌరువులు ఎత్తుట మొదలైన స్త్రీలు ఏమి గలవు వాటి మీకు ప్రాణదేవత యొక్క సామర్థ్యం కనబడుతోండే ఈ సామర్థ్యము అన్యకృతము కాదు ఇతరము చేత దీనికి అనుగ్రహించబడ్డది కాదు సర్వమును అనుగ్రహించేది ప్రాణదేవతయే గ్రంథా ఆ ప్రాణంగా సర్వము నిగ్రహిస్తూ ఉంటుంది ప్రాణాన్ని కాబట్టి ఈశ్వరుణే ప్రాణరూపంగా అవహరిస్తుంది ప్రాణాయామం సవాయం బ్రియాకారక ఫలభేదజాతం ప్రాణ ఏం కోదలే క్రియ లేపటికి కారకాలు ఉంటాయి అంటే కర్త ఉంటాడు ఇప్పుడు కలిసి అక్కడికి నడిచి వెళ్ళడం జరిగిందనుకోండి ఒక దేహం నడిచి వెళ్తుంది దేహం నడికి వెళ్ళకూడదు క్రియ దానికి ఒక అర్థం ఉంటుంది ఒక కర్మ ఉంటుంది నడిచి వెళ్ళడానికి కర్మ కాబట్టి కారణం కర్మ కారణం కర్మ అంటే ఈ స్థానం ఆ స్థానం గురించి వెళ్ళినాడు ఆ దమ్యస్థానం కర్మ దేని కోరకు వెళ్ళాడు ఫలమైనది ఈ విధంగా కారకాలు నేల మీద గడిచిన లేదు ఇది ఆధారకాల సో ఈ విధంగా క్రియ ఏ కారకము సత్తా కర్మా కరణము కాదు ఫలము అంత సో ఈ మొత్తం ఇవన్నీ ఉన్నాయో ఇది సర్వము ప్రాణము దానికంటే వేరే ఏది లేదు కనుక అజ అదే అదే అలా కనిపడుతుంది సర్వము ప్రాణం ఇప్పుడు సినిమా తరం మీద వారు పరిగెత్తున్నా ఈ పరిగెత్తుతున్నవాడు కాల కింద రాళ్ళు అది ఉన్నాయి నలిగిపోతున్నాయి ఇప్పుడు ఈ నలిగిపోతున్న రాళ్ళు రొప్పలు గడములు పరిగెత్తుతున్న వీధి చేతనుడు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ వాస్తవంలో సరైన కాంతి ఆ కాంతి రాళ్ళు రొప్పల కానీ పరిగెత్తున విషయంగా కనపడి అదే విధంగా ఒకే ప్రాణదేవత ఇంద్రియాల రూపంగా అన్ని రూప అన్ని ఉపాధులలో అన్ని ఈ ప్రాణదేవత కటబున్నది ఇదే కారకం ఫలం అన్ని భేదం అంతా కూడా భేద సమూహం జాతం అంటే సమూహం ఇన్ని రూపాలలో ఒకే ప్రాణదేవత ఒకే హరిణ్య గర్భుడు కనబడుతున్నాడు దీనికి ఒక దృష్టాంతం చెప్తా బయట బయట నుండి కవర్ మాట్లాడి లోపల మీకు ఎక్కువ చరణ్ రహాలు మెరిచిపోతున్నటువంటి ఫిలర్ అంటుంది అలా తెల్లగా నిలిచిపోతున్న సిలమెంట్ లో ఆ ఎనర్జీ ఉంది ఎలక్ట్రిక్ ఎనర్జీ దాంట్లో ప్రసరించడం వచ్చి మీకు ఆ కాంతిస్తుంది కదా కాబట్టి ఇప్పుడు ఎనర్జీ కాంతి రూపంగా వస్తుంది ఓకే దీంతో ఇంకో జన రహస్యంటే ఈ సిలమెంట్ అన్నది మ్యాటర్ అది కూడా కండెన్స్డ్ ఎనర్జీ ఎనర్జీ కండెన్స్ మ్యాటర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అది ఎనర్జీ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ వాటిస్ జనర్ అండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ వాటి లైఫ్ దమ్సోట్ అఫ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దానివల్ల చదివేటువంటి ఫలం చదువు చూపు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంతా ప్రాణదేవత ఇది ఫార్మ్స్ మారే తెప్పిస్తే నిజదంతా ప్రాణదేవత ఇదంతా జడ ఎనర్జీ జడ జడమైన ఎనర్జీని దృష్టాంతంగా ఎనర్జీ అయితే జడ ప్రాణదేవత అంటే చేత చేతనము సత్యమా జడ సత్యమా అంటే ఇదే పాఠం ఫిజిక్స్ క్లాస్ లో చెప్తే జడ జడము చెప్పినట్టుగా చెప్తాం ఇంకొక ఫిజికల్ ఏది జడమైన తత్వం చెప్తాం అదే వేదాంతంలో చెప్తే చేతన చెప్తాం వేదాంతంలో జడము చేతనము నందు కల్పితాం జడమనేది ఉంది ఇప్పుడు గోడు ఉండే ఈ జరిమీ ఒకసారి గోడు బిడ్డు ఇది జరా చేతనా ఉంటారు కాబట్టి అలాగే ఉంటుంది జరవని నమ్ముతున్నాడే అల్టిమేట్ గా కేతనం అవుతుంది ఎనీవే ఇప్పుడు మీరు కలగన్నారు కలలో రాయి ఆ రాయి జరవ చేతన ఎరవనా మీరు చూశారు కానీ మీరు చేసిందే రాయి ప్రయత్నం కాబట్టి కేతనా ఎనీవే ఈ సర్వము ఆ ప్రాణదేవత ఉండే సమర్పించబడి ఉన్నది నా ప్రాణద్భూతము ప్రకరణ అర్థం అంటే అక్కడ మంత్రంలో ఆ ప్రాణహానే పదం అలాగే ఎందుకు ప్రాణ ప్రాణే దాచి ప్రాణ ప్రాణంలో దాటి ప్రాణాంగత దాటి ప్రాణం హిత ప్రాణం ప్రాణ అలాగ ప్రమాణము ప్రాణం ఆ ప్రకరణం యొక్క తాత్పర్యం అర్థం అంటే తాత్పర్యం దాల్చే సంకోశం ఆ ప్రకరణం యొక్క సంకోషం ఏమిటంటే ప్రాణముకంత బాహ్య గురి బహిర్భూతమస్కరణ రాణః ప్రాణం దాత తస్మాత్మూతమేవామై దాతి తదే ప్రాణాయ అసలు ప్రాణము ప్రాణము ఇచ్చితున్నది ప్రాణము కోరపు ఇచ్చితున్నది ఎప్పుడు దదాతి అంటే దశ తీసు వస్తుంది ఇవ్వడం అంటే విద్యాభిట్టులు శక్తి వాడు కొద్ది సంస్కృతి కోదాసు అంటే కోరటు ప్రాణాయక దానికి ఒకడు ఓ పండు ఇంకొకటి ఇచ్చేది అండి ప్రాణం కంటే భిన్నంగా ఉన్నాడా లేడు ఇచ్చుకున్నవాడు ప్రాణం కంటే భిన్నంగా ఉన్నాడా లేడు చిక్కిన పండు ప్రాణం కంటే చిన్నవాండి ప్రాణం రద్దది చెట్టు ప్రాణములు చెట్టు నుంచి ఆ ప్రాణదేవతే ఆ పండు రూపంగా రాలేదు కాబట్టి ప్రాణహాత దాటి ప్రాణంద దాటి ప్రాణాయత దాటి ప్రాణ ప్రాణస్తి ప్రాణంగా అందరం ప్రాణం తల్లి మంత్రాల్లో మంత్రం అక్కడ ప్రాణం కాద ప్రాణం నుంచి ఒక స్టెండి దాన నుంచి కామను ఎత్తుంది కామ కామో దాకా ఈ కన్యాదానం చేస్తున్నాయనా కామ కన్యను దుద్ధిపోతున్నాయన అదేంటే అవును ఈ కన్యో ఈ అమ్మాయిని ఒక అన్ని దగ్గరలో పెట్టి ఈ అమ్మాయి యొక్క సొంత సుఖంగా ఉండాలని ఒక ఆకాంక్షతో ఇతను కన్యాదానం చేస్తుంది ఈ అమ్మాయి నా జీవితాన్ని వికసింపజేస్తుంది నా జీవితంలో ఒక సహచారునిగా ధర్మ సహచారునిగా ఉంటుంది అనే ఆశతోటి అయ్యలో నన్ను భరిస్తారని ఉన్న ఆశతో ఆవిదే అన్నది అంతా కామహ అక్కడ ప్రకరణం అలా ఉంటుంది వివాహ ప్రకరణం అలా కాబట్టి అక్కడ కామహ అనే పదార్థ వివాహం ఉంటే అక్కడ కామనే కదండి అంటే ఏంటంటే మహాద్యమే ప్రాణదేవతో ఒక వార్త ఈ ప్రకరణంలో ప్రాణానికి సర్వము ప్రాణభూపంగా ఇక్కడ ప్రయోగిస్తారు అని ఆయన శంకరలు ఎస్ దాతి త స్వాత్మభూతమేలా ఏది ఇస్తున్నాడో అది కూడా స్వాత్మభూతమే తన ప్రాణస్వం ఇస్తున్నాడు యస్మై దాపి దాణలే ఓకే అత్యాన పేరు గలమా ఒకరికి పితా అని పేరు పిత పేరు పితా ఎంటి పిత అంటే తండ్రి మనం ఏమనుకుంటామంటే తండ్రి అనేది ఒక అత్యంత రియాలిటీ ఎంటిది అని అనుకుంటాం తండ్రి అనే ఒక తత్వం ఉన్న పెద్ద బండరాయి లాంటి తత్వం ఒకటి స్థిరంగా ఉందని అనుకుంటున్నాను అబ్బాయి పేరండి పేరంటే పేరు మాత్రం నామేవు ఇకే ప్రతి చేత కమ్యూనికేషన్ పితా అని దేవతున్నారు ఒక ఇద్దరు ప్రాణులు నడిచిదైపోతున్నారు అయితే కమ్యూనికేషన్ కోసం అయ్యో ఇద్దరు రిలేటెడ్ పీపుల్ ఏపీ మీ రిలేషన్షిప్ ఎదురు చెప్పండి సో ఒక మహాభారతంలో ఒక ప్రకరణం పితాపుత్ర సంవాదం అని పితాకి పుత్రుడు ఉపదేశించారు చేస్తాము తప్ప పని చేయబోతుంది తప్ప పని అంటే ఏదో కామ్యకర్మ ఏదో చేయబోతో సిద్ధిప్పుడుతాడు నాన్నగారు ఎందుకంటే కామ్యకర్మ మనం నిష్కామకర్మ చేస్తాం ఈ కామ్యకర్మలు వీటిని చేస్తూ ఉండడం వీటి ఫలాన్ని సంపాదించే ప్రయత్నం ఇదంతా కూడా మన వికాసానికి అసంగ వికాసానికి లోటేది మనం నిష్కామకర్మ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మార్చి చేస్తాం ఇలా చేస్తామని అని ప్రతి ఉపదేశం ఉపదేశం చేసేప్పటికీ తండ్రి అంటారు అక్కడ ఇంకో పెద్దలు కూడా ఉంటాడు వాళ్ళందరూ కూడా తల పంచి ఎవరు తల బాగా చెప్పారు అది ధ్వంసీనస్థిత నువ్వు మా అందరికీ తండ్రి అని అంటారు ఆ అదేంటి అంటే ఉపదేశం చేసేటు కనుక తండ్రి అంటారు కాబట్టి కర్ణాటికంత ఒక పేరు ఒక సందర్భంలో ఉపదేశం చేసేటు కనుక తండ్రినే మరొక సందర్భం మేము బాగుంది కాబట్టి ఈ సందర్భం మారినప్పటికీ అంతకుముందు పితాని పేరున్నవాడు కూతురు లేడు నాడు పుత్రహాని పేరున్నవాడు పితాయ కాబట్టి ఆ సో వేద మంత్రం కూడా అవే నా పుత్రురాదు పితయ్య అంత అరుణ ప్రశ్నలో వస్తుంది అంతేంటి వివేకం గలవాడు తండ్రి నాడు ఉపదేశం పొందిన వాడు కూతుడు అంట కాబట్టి సో ఆ తర్వము ప్రాణమే ప్రాణము తప్ప ప్రాణదేవ తప్పటి పిత్రాద్యాఖ్య తండ్రి అనే పేరుంది ఒక వ్యక్తి ఆ వ్యక్తి తండ్రి లేరు ఇంకొకడు పుత్ర అనే పేరులో ఉన్నాడు వాడు వేరు అదే వేరు లేదు మొదలు లేదు ఇంక వేరు కాదు వాడు వేరు ప్రాణమే ఈ పిత అనే పేరుతో గెలవబడివరు ప్రాణమే పుత్ర అనే పేరుతో గెలవబడివరు ప్రాణమే మాత ప్రాణ మనం ఏమనుకుంటాం పిత లేదు మాత లేదు భాష లేదు స్వత లేదు జీవన్ జాత్యం వేరు ఎదురుగా ఉన్నా అయితే మేము మహాత్ముల దృష్టిలో సర్వము ప్రాణ ప్రాణ ఆచార్య ఆచార్యులు మాత్ర అయినా లేదు ప్రాణము బ్రాహ్మణ బ్రాహ్మణుడు వస్తే బ్రహ్మ యొక్క కాబట్టి ఒక విశిష్టమైన నానరూపములను ఒక సందర్భంలో ప్రయోగించిన వాస్తవంలో ఈ నానరూపములు సాధ్యం కాదు వాటి వెనుకనున్న ప్రాణమే సహక ఇది నేను ఒక డెమోన్స్ట్రేషన్ చూపిస్తాను మీరు గమనించండి సో మీరు నితాలుగా కూర్చోవలసింది పుట్టిగా కూర్చున్నా పర్వాలేదు కాలు ఎదురుగా పెంచుకున్నా ఎదుగురిగా ఎంత వీగులో ఉంటాయని పూర్తిగా బాగా నలభై నిమిషాల నుంచి నితారుగా తీసుకున్నాయి తీసుకున్న తర్వాత మెల్లగా మెల్లగా కళ్ళు తీయాలి మళ్ళీ కళ్ళు తెరిచి ఎంత సాఫ్ట్గా మీద కూడా అధినాశం చేయాలి రెండు మూడు అంటే దీన్ని అవతారం అర్థ నివేదిత నేత్రం పూర్తిగా ముయ్యడం సగనం మూసుత అంటే అలాంటి మనం ఎందుకున్నా కనపడుతున్నా అర్థం కదా మూసి ముయ్యనట్టుగా చాలా ముఖ్యమై ఎందుకంటే మీరు అర్థ నివేదిత నేత్రంగా కూర్చున్నప్పుడు మనస్సు వెంటనే యాకాగ్రం అవుతుంది ఇంకా డిలే గుర రెండు కేసులు మోకాళ్ళ మీద నడుము మిఠాలుగా పుట్టాం ఇప్పుడు కథాలపై ఒక చిన్న తిరుమ తిరునోవు ఎవైందో చూడండి నేను తిరునోవు నవ్వినప్పుడు ముఖంలో ఉండే టెన్షన్ అంతా కూడా అవతలం పోతుంది చాలా రిలాక్సేషన్ అవుతుంది అంతేకాదు మనస్సు చాలా ఉల్లాసంగా ఒక్కసారిగా మనస్సులో కారణం లేకుండానే ప్రత్యేక కారణంతో సముద్రం లేకుండా ఉల్లాసంగా ఉంటున్నాను అది చిగుణం యొక్క సహనం మీరు బుద్ధుని విని విగ్రహాన్ని ఒకసారి గుర్తు ఎప్పుడు మౌనంగా అర్ధనీత నష్ట్రాలతో చిన్న తిరుగు నవ్వుతో ధ్యానముద్రలోనే ఉంటాడు బుద్ధుడు బుద్ధుడుంటే ఇంకో అసలుగా అసలు ఉంది బుద్ధుడు కల్పనంగా కనపడతాయి బుద్ధుడంటే జ్ఞానముక్తి ఆ బుద్ధుల్ని ఒక్కసారి భావన చేసి భావన చేయగానే మనస్సు జ్ఞానంలో విలీనం అయిపోతుంది బుద్ధుని పదాలపై చిన్న చివనం ఎప్పుడు ఉంటుంది సరిగ్గా నా దేహం కూడా ఆ బుద్ధుని విగ్రహంలో ఉన్నది దేహాన్ని ఒక దారి తీసే విగ్రహం అన్నట్టుగా సాక్షి రూపంగా రిటాడుగా చెప్తున్నా రిలాక్స్డ్గా చెప్తున్నా ఇప్పుడు పాదాలలో మోకాల వరకు పాదాలలో మోకాల వరకు ఆ ప్రాణశక్తిని ఫీల్ అవ్వాలి ది ఇన్ ది ఫీల్ ఇన్ ది ై ఉన్నాయి ప్రాణశక్తి ఇప్పుడు ఫైవ్ నాభి వాళ్ళు ఆ ప్రాణశక్తిని అనుభవాన్ని తెచ్చుకోవాలి కొత్త ఉదరే లోపల ఆకలి కీలింగ్ ఉంటుంది తర్వాత విశ్వాస విశ్వాసం ఈ మధ్య భాగం అంతా కూడా ఆ ప్రాణశక్తిని తీసుకోవాలి అనుభవంలో తీసుకోవాలి చేతులైనందు ప్రాణశక్తి మెడ ముఖము ముఖం అంతా ముఖం అంతా కళ్ళు బ్రెయిన్లు అన్నింటిలో బాగుతా ఆ ప్రాణశక్తిని అనుభవానికి చెప్పుకోవాలి దేహంలో ఒక్కొక్క భారతంలో ప్రాణశక్తిని అనుభవానికి తెచ్చుకున్న తర్వాత మొత్తం దేహం అంతా కాలిపోత నవరైన దగ్గర నుండి తెరస్తు వరకు మొత్తం దేహంలో ప్రాణశక్తిని అనుభవానికి తెచ్చుకోగలం ది అలైడ్నెస్ రూక్ దేహమంతా ఆ ప్రాణశక్తిని అనుభవాలని చెప్పుకోవాలి దేహమంతా వ్యాపించి ఉన్నా ప్రాణశక్తిని అనుభవామితి తెలు అనుభవాలు తెచ్చిపోతే మానసి జాగ్రత్తగా మామూలుగా రిలాక్స్డ్గా చెప్పి నెల్లగా అల్లగా తేరగ కొన్ని మాటలు అంటారు మీరు అవునం చెప్పాలి దేహ వ్యాపకమైన ప్రాణశక్తితో నమేకమైనప్పుడు ఆ ప్రాణశక్తి రూప భావన ఉండదు ఎందుకే కాల మీరు దేహము కాలు దిన్ను ముక్కు అంటే అంత రూపం కానీ మీరు ప్రాణశక్తితో నేతమైనప్పుడు మీరు ఫామ్లెస్ నిరూపము రూపములేని తక్కువను మీకు అనుభవానికి వస్తుంది ఆ అనుభవంలో రూపం ఉండదు ఫామ్ లెస్ కొంతమంది మెడిటేషన్ కష్టం అంటారు మీరేం కష్టం అండి మీరేం కష్టం నేను అలా కాకుండా ఫామ్ ఒకటి చెప్పి దత్తాపే మహర్షిని మీరు ధ్యానం చేయండి ఆయన మూడు కాషాయాలు ఉంటాయి అని ఇలా మొదలుపెట్టాననుకోని ఏమవుతుంది మీకు మీకు ఎలా ఉంటుందా ధ్యానం చాలా కష్టమైపోతుందండి అలా కాకుండా మీ దేహంలో ఉండే ఆ ప్రాణశక్తిని మీరు అనుభవానికి తెచ్చుకోవాలంటే మీరు ఏం కష్టపడాలండి దీన్ని ఎందుకంటే ఎందుకో తెలుసినా నేను మీరు అదే ఎన్ని మరి మీరు దానికంటే భిన్నంగా ఉన్న అదొక పాయింట్ చెప్తున్నాను రెండో పాయింట్ మీరు ప్రాణశక్తితో పాదాత్మ్యాన్ని చెందిన సందర్భంలో ఆ ప్రాణశక్తి కంటే భిన్నంగా మీకు ఉడిసి వేరే ఉందనా లేదు ఆ ప్రాణతత్వానికి రూపం లేదు తర్వాత ఆ ప్రాణతత్వం పుట్టింది మరణిస్తుంది దానికేమో అవి అలాంటివి ఉన్నాయా లేదు తర్వాత ఆ ప్రాణతత్వంలో వ్యక్తిత్వ భావం ఉందా లేదు ఆ ప్రాణతత్వంలో కాలభావం ఉన్నదా టైన్ సెన్స్ ఆఫ్ టైన్ ఫ్యాక్స్ తీర్చ లేదు నేను ఫ్యాక్స్ కల్పితాం గీతిని కల్పితా ఉంటే జనాలు నాకేసి అదే రకంగా చూపుతారు మీరు కదా జనం ఏదైనా నెగ్రితం ఫైన్ లేదంటే నేను పంద్యాంగా ఏం చేయాలి పంచాంగాలు ఏమిటి ఏదో అలాగే చూసుకోండి సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉన్నాయో లేకపోతే యథార్థంగా లేవు అన్న మాత్రం చేసి పంచాంగాలు మాట ఏదో ఒక ఇన్సిడెంటల్ సిచ్యువేషన్ లో తత్వాన్ని తెలుసుకునేప్పుడు అవి రద్దు కాకూడదు నిజానికి రద్దొస్తే మీరు దొరబరకేస్తున్నారని అది సో అదే విధంగా ప్రాణతత్వంతో మమేకమైనప్పుడు మీకు కాలభావన ఉన్నదా ఇప్పుడు మీరు కూర్చుని ఉండాలనుకోలేదు ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ కూర్చుని అంటే ఇప్పుడు కూర్చున్నాము అని కూడా అంటే అసలు ఇప్పుడు అంతేస్తుంది అంటే అరగంట క్రితం వచ్చాము దీపాడి ఏదన్నా అవుతాము ఇంకొక గంటలో క్లాస్ అవుతుంది మళ్ళీ ఇంటికి వెళ్తాము అని స్పీచర్ ఉంటుంది మీ ప్యాషన్ ఉంటుంది ప్రెసెంట్ ఉంటుంది అవునండి కానీ మీరు ఆ ప్రాణతత్వంతో అమేకమైన సమయంలో కాలభావన ఉండదు తర్వాత ప్రాణసత్వంలో అదే టైం లెస్ట్మెంట్స్ యువర్ టైం లెస్ మీ తత్వంలోనే టైం లెస్ట్ అంటే టైం లెస్ అంటే ఒక పెద్ద మంత్రాలు తర్వాత దేశ భావన ఉండదు నేనేమో డైనింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ లో డైనింగ్ పాయింట్ సెంటర్ దగ్గర ఫిఫ్త్ ఫ్లోర్ లో కూర్చుని ఉన్నాను అనే దేశ భావన ఉండదు అదే స్పేస్ లెస్పిస్తుంది తర్వాత నామధేర్య భావన ఉండదు పేరు అనే భావన గోపాంకుడైతే లేదు నామం కూడా లేదు తర్వాత నేను ఫలానా వ్యక్తి నేనే భావన ఉండదు తర్వాత ఆ ప్రాణతత్వంలో అమేకమైన సందర్భంలో మీ మనస్సులో కోరికలు లోతులు వేలికలు దుఃఖాలు ఏముండవు ఇంకోమంటే ఆ ప్రాణసత్వంలో అమేకమైనటువంటి భయం ఉండకూడదు ఇప్పుడు మీరు బ్రహ్మైపోయేదండి నేను ఏదైతే లేవ ఇవన్నీ ఇష్ట లక్షణాలు ఇవన్నీ ఉంటే జీవుడు ఇవన్నీ లేకపోతే బ్రహ్మ ప్రతి జీవ బ్రహ్మకి అదే అధ్యయనం ఇది వైపు ఏం చేస్తాడంటే సత్యాన్ని చూడడానికి ఇష్టపడతాడు సత్యం వైపు దర్శనం తీసుకెళ్తే కూడా వెనక్కి లాగేస్తుంది సో ఏదో ఏదో ఆర్గ్యుమెంట్ చెప్తాడు ఆర్గ్యుమెంట్లు ఉంది కదా నువ్వు స్వరంగా నువ్వు అనుభవానికి తెచ్చుకోవాలంటే అని నేను తెలుసుకోనంటా నువ్వు చెప్పిన తప్పు నేను తెలుసుకోనంటా ఏదో భేదం ఉన్నట్టు ఏం భేదం ఉంది ఎక్కడ నువ్వు భేదభావ అనుభవానికి వచ్చిందా నువ్వు ఇది అనుభవానికి వచ్చిందామో ఇది లేదు కాబట్టి ఏదో ఇన్ని శ్లోకం ఉంది అశ్లోకం ఉందని శ్లోకాన్ని తిని శ్లోకాణం శ్లోకం చెప్పి ఇది ప్రమాణం అంట మనము అది ఎలా కుదురుతుంది కాబట్టి కనుక సర్వము ప్రాణమే ఇప్పుడు మీరు ప్రాణదేవతతో శోత ప్రాణస్వరూపంతో పాదార్థ్యాన్ని చెందినప్పుడు నేను ఎక్కడు కూర్చున్నాను నా పక్కని ఈ భేదం కానీ ఆ తాదాత్మ్యాన్ని వినిగిపెట్టేసి మళ్ళీ రూపంతో దేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు భేదం అంటే ఇప్పుడు మీరు భేదం ఉండదని మీరు ఆజ్ఞేదం కూడా అనవసరం ఎందుకంటే భేదం అనుభవానికి రాదు ఆ టైంలో అనుభవానికి రాదు భేద బుద్ధి అనుభవానికి రాదు ఎందుకంటే దేశబుద్ధి కాలబుద్ధి లేకపోతే భేద బుద్ధికి కాలే లేదు సో ప్రాణం నందు సౌవము సమర్పితము జ్ఞానమే తర్లేదు ఇది ఉపనిషత్ ఋషుల యొక్క దర్శనం ఈ దర్శనాన్ని అర్థం చేసుకుంటూ నేను రూపాన్ని ఆరాధించమని నేను రూపారాధనను వ్యతిరేకించాలను మీరు అనకు అలాగంటే అలాగంటే రాముడి గారిని అర్థం చేసుకోవాలని నేను వ్యతిరేకిస్తాను మానవుడు మానవుడు ఏదో ఆరాధన చేసుకుంటూ ఉంటే మంచిదే కానీ అని అనేదాన్ని కానీ మరొక కానీ ఆరాధన పేరిక జరిగేటువంటి కొన్ని దోషాలు చూస్తే మనకి కష్టం అనిపిస్తుంది దాంతో సందేహం అయిపోతుంది ఆరాధన పేరుతో చేతిని అడిగేస్తుంది ఆరాధన పేరుతో పశువులకు హింసను కలిగించడం ఆరాధన పేరుతో ఇతర వ్యక్తులకు కష్టాన్ని కలిగించడం ఇవన్నీ దోషాలు ఏమీ లేకుండా ఆరాధన చేసుకోవడం ఎవరి వాళ్ళని హింసకి మనం ఆరాధన చేసుకోవటం అనేది చాలా దోషం అది ముఖ్యంగా ఇస్లాం మొదలైన మతాల్లో తల హిందుత్వంలో తక్కువగా ఉండి ఇప్పుడు కొంచెం రకంగా అవసరమనండి లేదా మరొకనండి అంతటా కూడా ప్రవేశించి కొంత అడగడ నడుచుతోంది సమాజంలో ఈ మతపరమైన విభేదాలు బాగా అధికమై సమాజం చాలా ఒక విదూరమైన స్థితి గుండగా నడుస్తాయి ఏదో ఒక సంకల్పం ఎలా ఉంటే చూద్దాం మనం తీసి వాళ్ళని మనం కాదు కదా నాహం తప్ప హరి కట్టం సో హరి అంటే ఆ ప్రాణదేవతే హరి ఎందుకంటే వేరే హరి హరి అంటే హరతి సర్వం నుంచి హరి మీరు ఆ ప్రాణదేవతతో తాజాత్మ్యానికి చెందినప్పుడు సకల భేదములు దోషములు అన్ని కూడా పోతాం అందుకోసం హరి హరి అంటే మిస్టర్ హరి నిత్య హరి మిస్టర్ హరి సన్నంతో అర ఫాదర్ సవంతో ఎక్కడో అవుతాడు కూర్చున్నాం అలాగే కాదు వేరు పాస్పోర్ట్ వ్యవహరించింది అలాగేంటి ప్రాతత్వమే సరి సరం భ్రాతరం స్వతారాచార్యం బ్రాహ్మణం కిచిద్భుతి ప్రిక్తు ే మైలినమా విదృహా మైలివ్వమసి మాగృహ వైవమీ భాగృహ వైభవమసి స్వగృహా వైభవమసి ఆచార్య వైత్వమీ బ్రాహ్మణ వైభవమసీ దీనికి అవతారికి చూడండి కథం చిత్రాదిశబ్దానం ప్రసిద్ధాథోదేనమితి కాబట్టి లోకంలో ప్రసిద్ధమైన అర్థాలు ఉన్నాయి పిత అంటే తండ్రి తండ్రి అంటే నేను చెప్పగలరు మరి తెలుసుకున్న అర్థం మాత భ్రాత ఇప్పుడు మీరేం చేశారు పిత అంటే ఏమిటి అంటే ప్రాణహ ప్రసిద్ధ అర్థాన్ని విద్యతెచ్చేసి ప్రసిద్ధార్థ ఉత్సంతేనా పితా అనే శబ్దానికి మాత అని ఇచ్చారు ఈ శబ్దాలన్నింటికి లోపంలో అర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి పాత్ర మరి ఏతయా పిత అంటే ఏంటి ప్రాణహ మాత అంటే ప్రాణహ అన్నీ ప్రాణా కలగాప్రదం అంతా ప్రాణమే ఒకటైనా నేను ఏదో ఒక ప్రసంగం చేశాను ఈశావాస్లో చెప్తున్నారు ఈశావాస్ నిధం సర్వం అది ప్రతి అన్న టాపిక్ టాప్ మొత్తం శ్లోకం కూడా కాదు ఈశావాస్ నిజం సర్వం డాష్ డాష్ డాష్ టాప్ మై స్వామి తత్వం విధానం దాన్ని తరిగితే టాపిక్ అంటే ఇంకా డాష్ తర్వాత నేను ఇంకేం చెప్పను చాలు ఆ వంట ముక్క చాలు గంట సేపు మాట్లాడతానికి ఈశావాస్ ఇది పాఠం ఈ పాఠం ఎప్పటికీ ఒక ఆయన ఆ ఆయన ఆయన తప్పిపోలేక ఏదండి అంతా బ్రహ్మేణ అంటారా మీకు అంతా కలగాపోవడం ఏకంపాకమైన బ్రహ్మ తప్పించేం లేదా అని అడిగారు అంటే చంద్రబంధం నుంచి ఇచ్చారా లేకపోతే సుప్రమంధం నుంచి ఇచ్చారా వేదం నుంచి చదువుకున్నారా ఎంతనా ఉపనిషత్తుల నుండి ఏంటో తెలిసి మాట్లాడుతున్నారా అవును మీరు కరెక్ట్ అంతా బ్రహ్మేణ అంతా ఏకంపాకమైన దరి వాటిదే అని చెప్పారు డైరెక్ట్ వెళ్ళిపోతే రెండు డైలాగ్లు బాధ చేస్తాం వెళ్ళకండి అంతా బ్రహ్మని చెప్పేస్తే వీళ్ళందరూ బ్రహ్మరైపోతా రెడ్డి అని చెప్పాను ఈ ఆర్గనైజర్ కంగారు నేనేమన్నా బాధపడకుండా నేనన్నా నేనే వాడకుండా మీరేం చెప్పి చేయకండి నేను వాళ్ళు ఆచరించి చెప్పాను పెట్టేసి ఇంకోసారి అక్కడికి మనం వెళ్దాం అవసరం అంతే కాబట్టి అంతా ప్రాణమేనా చెప్పలేదు మాతలేదు శ్వాస స్వశాంతి చెందిన భ్రాత లేని వేహులు అంత ప్రాణం అంత ఏకం భాత నిసిద్ధార్థాలు ఏం లేవా మీరు ఎవరైనా చెప్పడం అన్నట్లయితే కథం అది ఎలా గుర్తు అంటే ధ్యానకి సమాధానం చెప్తుంది ఎలా చెప్తుంది సమాధానం అన్వయం వ్యతిరేకాల ద్వారా చెప్తాం అంటే పాజిటివ్ దృష్టాంతం చెప్తే అంతా ప్రాణమే ఒక దృష్టాంతం నెగిటివ్ అన్వయము పెద్ద విషయం ఒక్కటే కానీ పాజిటివ్ ఎగ్జాంపుల్ నెగిటివ్ రెండవ మంత్రం పాజిటివ్ ఎగ్జాంపుల్ మూడో మంత్రం నెగిటివ్ ఎగ్జాంపుల్ కానీ పెట్టిన విషయం మాత్రం కలకాలి ప్రసిద్ధార్థాన్ని పక్కన పెట్టేసి సర్వము ప్రాణమే ఈ శ్లోకాల్ని మనం బుధవారం క్లాస్ లో చెప్తాం ఓం ఓం నమదం ఓం నమదం ఓం నా ఓం నమో నమ గాయ ఓం నమే హరి ఓం శ్రీ గురు నమో